ఇంతవరకు మరి దేవుని మనము ఆరాధన చేసి ఉంటున్నాము శ్రద్ధించుంటున్నాము మరి ఇప్పుడు కొంతసేపు మన వాక్యం చూస్తాము దేవుడు ఎంతగా నమ్మదగిన దేవుడు దేవుడు మనలాన్ని ఎంతకనో ప్రేమించే దేవుడే ఉంటున్నాడు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఫిబ్రులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిన నిన్ను ఏ మాత్రం విడివాను నిన్ను ఎన్నరును ఎడబాయాను ప్రభు అని మరి డైరెక్ట్ గా మనతో మాట్లాడుతున్నారు నిన్ను ఏ మాత్రం విడివాను ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఈ అంధకారమైన లోకంలో అనేక శక్తులు కలిగి ఉంటున్నాయి అనేక కష్టంతో కూడినటువంటి లోకం ఉన్న అనేక శ్రమలతో కూడినటువంటి లోకం కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను నేను ఏ మాత్రం విడువను నిన్ను ఎడబాయాను ఆ దేవుడు మనకు ధైర్యపడుతున్నాడు దేవుడు మనతో ఒక వాగ్దానం చేస్తుంటున్నాడు ఆ వాగ్దానం బట్టి ఈ లోకంలో మరి మనము దేవుని కోసం సాక్షిగా నివసిస్తేందుకు ఇది బలమైనటువంటి సాధనగా మనకు ఉంటున్నది ఏ మాత్రం పడ అవసరం లేదు భయం చెందాల్సిన అవసరం అంతకు మాత్రం ఏమి ఇక్కడ లేదు దేవుడు చాలా తేటగా ఆయన మాట్లాడడం మొదలుపెట్టి ఉంటున్నాడు పౌరుల భక్తుడు హేబ్రి సంఘానికి రాస్తున్నాడు ఏ విధంగా మరి మాటలు భక్తుడు హేబ్రి సంఘానికి పత్రిక రాస్తుంటాడు దేవుడు మళ్ళీ ఏ మాత్రము విడివాడు ఏడబయాడు అని బలపరుస్తుంటున్నాడు సరే దీన్ని చూస్తున్నప్పుడు యువన్స్ వత పదిహేడో అధ్యాయం నాకు ఒక చాలా బాగా అనిపించింది ఇది ప్రభు ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు ఏం రాష్ట్ర స్వార్థ పదిహేడో అధ్యాయము పదే వచ్చినంలో చాలా గొప్ప మాట రాయబడి ఉన్నది నా నీవి నీ నావి ఇది చూడండి ఒకసారి మీరు చేయండి నా నీవి ప్రభు నేసుకృష్ణ వారు మాట్లాడుతుంది ఏమైతే ఉన్నదో అవన్నీ నీవే నేను నీకే ఇస్తున్నాను నువ్వు తీసుకో అవే దగ్గర ఏముందండి ప్రభు దగ్గర సర్వం సర్వ సంపద ప్రభు దగ్గర కలిగి ఆయన ప్రేమ దయ దక్షిణ కనికరం అవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటున్నాయి ఆయన ప్రేమ ఏ విధంగా పొందాలా నావన్నీ నీవే అంటున్నాడు ప్రభ నేస్తా తన ప్రేమని లోకలను చూపించి ఉంటున్నాడు తన ప్రేమని లోకంలో చూసి ఉంటున్నాం ఎలాంటి ప్రేమ అంత గొప్ప కనికరంతో కలిగిన ప్రేమ ఉంటున్నాడు ఇదిగో నా దగ్గర ఉన్న అన్ని కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను నీ దగ్గర ఉన్న అన్ని కూడా నావే అంటున్నాడు మన దగ్గర ఏమున్నాయంటే ఒక దరిద్రం మోసకరమైన సంగతులు అన్యాయం చేయడము ఒకరు దోసుకోవడము వ్యభిచారం చేయడం రకరకాలమైనటువంటి ఆలోచనలో మనం ఈ లోకం నివసిస్తుంటున్నాం అది అవన్నీ కూడా నేను తీసుకుంటున్నాను నా దగ్గర అన్ని కూడా నేను నీకిస్తున్నాను అని ప్రభు మాట్లాడుతుంటున్నాడు చూడండి ప్రియులారా దేవుని మనసు ఎలాంటిది దేవుని ప్రేమ ఎంతో గొప్పదే ఉంటుంది దేవుడు మాట్లాడుతున్నాం తేటగా మనతోనే ఈ సమయంలో నావన్నీ కూడా నీవి అనేది ఏమైతే అది మనం తీసుకోవడానికి మనము సిద్ధపడి ఉండాలా ఆరాత కలిగి ఉండాలా మనం ఏ విధంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలా ఎప్పుడు ప్రభు మనకి ఉంటాడు ప్రభు సర్వ మన కోసం ఆయన పెట్టి ఉంటున్నా దాన్ని తీసుకోవడానికి మనము నేర్చుకోవాల అది నేర్చుకున్నప్పుడే ప్రభు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దాని ముందు ఒక వచ్చినం చూడండి ఇంకొక మాట రాయి ఉన్నది నేను వారి కొరకు తొమ్మిదో వచ్చినము నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను లోకం కొరకు ప్రార్థన చేయటం లేదు నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను వారు అంటే ఎవరు వారు అంటే మనమే ఉంటున్నాము నమ్మినటువంటి బిడాలే ఉంటున్నాము క్రైస్తలు కావచ్చు క్రైస్తలు కాకపోవచ్చు ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరు మనం విభజించుంటున్నాం వీళ్ళు క్రైస్తలు వీళ్ళ అన్యులు వీళ్ళు వారు వీడాను కానీ ప్రభు సంతానం అందరూ కూడా ఒకటే స్వార్థ ప్రతి ఒక్కరికి కూడా అందజేయబడుతుంటున్నది నమ్ము తినమని నమ్మి నమ్మక నమ్మకపోయింది తీర్పుకొచ్చినప్పుడు అది అర్థమవుతుంది అప్పటిదాకా ఏం కూడా అర్థం కాదు ఈ లోకం కోసం నేను ప్రార్థన చేయటం లేదు కానీ నేను వారి కోసము వారు వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నశించబోతున్న ఆత్మల కోసము విగ్రహ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నాకు తెలిసి కూడా నా దూరం పోతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను లోకంతో నాకు అవసరం లేదు కానీ నాకు వ్యక్తిత్వం అవసరం అని ప్రభు తీటగా మాట్లాడడం ఆరంభ చేసింటున్నాడు ప్రభుని ఏసుక్రీస్తు తన కుమారుడు తన తండ్రి ఏమైతే అప్పచెప్పింటున్నాడు ఆయన తన తండ్రికి లెక్క చెప్తుంటున్నాడు ఒకసారి మనం చూస్తే పైన పదేడో అధ్యాయం మొదటి వచ్చినాం అక్కడ తండ్రితో తేటగా మాట్లాడుతున్నాడు కుమారుడు ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశం కన్నులు ఎత్తి చూసి ఇట్లా తండ్రి నా గడియే వచ్చున్నది దేవుడు తన కుమారిని లోకంలో పంపించిన తర్వాత సంపూర్ణమైన పనులు ఆయన చేసి ఉంటున్నాడు ఈ లోకంలో ఆయన ఈ లోకంలో పనులు ముగించుకుని తండ్రి దగ్గర పోక ముందు తండ్రి చెప్తుంటున్నాడు ఆయన రిపోర్ట్ సర్మి చేస్తున్నా తన తండ్రికి ఇదిగో ప్రభావం ఏ ఉద్దేశంతో ఈ లోకం పంపించుంటున్నావో నేను ఆ పని కంప్లీట్ చేసి ఉంటున్నాను ఏది కూడా మిగిలిపోలేదు సంపూర్ణంగా నేను పని చేసి ఉంటున్నాను కాబట్టి ఇదిగో నేను నీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాను కన్ను లేత్తి ఆకాశం వైపు చూసి తన తండ్రితో మాట్లాడడం ఆరంభం చేసి ప్రభా మరి మనం ఈ లోకంలో వచ్చి ఉంటున్నాము దేవుడు మనకి లోకంలో పంపించింటున్నారు మరి మనం కూడా మన తండ్రికి లెక్క చెప్పాలని మనము ఆ ఆ సమయం వచ్చి మన తండ్రి లెక్క చెప్పాలా పుడబా ఈ లోకంలో నేను వచ్చి ఉంటున్నందుకు సంపూర్ణంగా నీ కోసమే ఇంత మంది నేను సాక్షిగా తయారు చేసి ఉంటున్నాను ఇంత వాక్య పరిచయం చేసి ఉంటున్నాను మరి మున్నటి దినం మరి సాటర్డే సండే మేము గుంటూరులో ఉన్నాము ఎంత వాక్య పరిచయం చేయడం జరిగిందంటే వాళ్ళు ఏమంటారంటే ఎవరన్నా రాని రాకపోయి మా ఆలయం పైన మైక్లు ఉన్నాయండి పెద్ద పెద్ద మైక్లు మైక్లు ఏదో రాసు వార్త పోతుంది చెప్తారు వాళ్ళు నిజంగా వాళ్ళకున్నటువంటి ఆసక్తి ఎంత గొప్పది ఉంటుందో చూడండి ఎంత మంది అక్కడ విని ఉంటున్నదంటే చెప్పలేమండి చాలా మంది నుంచి అక్కడ కోమిటోలు రెడ్డిస్ బ్రాహ్మణ్స్ వాళ్ళంతా ఏమన్నా అయ్యా మీరు ఇంకా మాట్లాడండి మా కోసం మేము మీ దగ్గర రాలేకపోతున్నాం కదా మా ఇంట్ల కోసం మీ బోధ వింటున్నాం మాకు చాలా బాధ అనిపిస్తుంది మాకు నెమ్మది కలిగేస్తుంది మీ వాక్యం మాకు నెమ్మది కలగజేస్తుంది చూడండి నేను అనుకున్నా నిజంగా ప్రభావం మీరు గొప్ప తండ్రి ఉంటున్నారు ఈ వాక్యంపై చెప్పి తండ్రి దేవుడు మాకు అవకాశం కలగజేసి ఉంటున్నారు నీ కుమారుడు నేను మహిమ దేవుడు తన తండ్రితో మాట్లాడుతున్నారు చూడండి నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు కింద చదువు నీ కుమారుని మహిమపరచము నిత్య జీవన సర్వ శరీరాల పైన అధికారం సర్వ శరీర పైన ఇక్కడ ఇక్కడ ఏమైనా ఇక్కడ భేదం ఇక్కడ ఉందాండి ఏమన్నా భేదం ఉందా సర్వ శరీర తన కుమారునికి అధికారం కలగజేసి ఉంటున్నారు మన కూడా ఆయన అధికారం ఉన్నది ఆయన అధికారం లేని వాడు ఇంకా సర్వ శరీర తన కుమారునికి అధికారం ఉన్నది అదే తన తండ్రితో మాట్లాడుతుంటున్నాడు ఎదుగో ప్రభా నువ్వు ఏ పనులైతే నాకు అప్పచెప్పి వింటున్నావు నేను సంపూర్ణంగా చేసి ఉంటున్నాను నా గడియే వచ్చి ఉంటున్నది నేను నీ దగ్గర రావాల నేను ఏదైతే నాకు ఒక టాస్క్ ఇచ్చిన పని ఇచ్చినో నేను కంప్లీట్ చేసి ఉంటున్నాను నేను సందానకు వచ్చి ఉంటున్నాను ఏ పని అండి నా వాళ్ళు నీవి నీవా నావే సర్వమైన పాపలను ప్రభ నేసుకు ఆ కసిగా పైన ఇంకా అటువంటిది సాక్ష్యము అటువంటి దేవుడు ఇక ఇక లేరు ఇంకా ఒక అన్న ఆసనం కూడా లేరు ఈజ్ ద ఓన్లీ గార్డ్ ఈజ్ ద ఓన్లీ ఆల్ మైటీ గార్డ్ సృష్టికర్త దేవుడు ఒక అప్పుడు చాలా బాధపడి ఉంటున్నాడు చలన పైన ఆత్మ అల్లాడుతుండే నువ్వు క్షూణ్యంగానే ఉండే సర్వం అప్పుడు చాలా బాధపడి ఉంటున్నాడు బాధపడ్డప్పుడు ఎప్పుడు వాళ్ళ స్కృష్ణ అప్పుడు నరుణ్ని సృష్టించడం ఆరంభ సృష్టిని సృష్టించడం ఆరంభం ఆ సృష్టిని నరునికి అప్ప చెప్పినాను చూస్తుంటున్నాను దీని మీద అందటిమే ఏలు అని చెప్పాడు నువ్వే దీనికి అథారిటీ అని చెప్పినాను ప్రతి నరుని చేత నామకరణ చేయడం ఆరంభ చేసి ఉంటున్నాడు నరుడే నామకరణ చేసి దేవుడు కాదండి అంటే ఆయన సృష్టి మీద అంత అధికారం ఉండరు నీకు దేవుడు కలగా చేసి అధికారం దులినియోగం చేసుకున్నట్టు వారే ఉంటున్నాము ఎందుకంటే దుష్టుని తలంపు చేత మోసం చేసే చేయబడి ఉంటున్నట్టు ధనుడు మరి ఆ పాపంలో వల్ల ప్రభ నేష్కి శ్రవారి లోకంలో రావడం జరిగింది ఆయన వచ్చి మన యొక్క మోయడం జరిగి అందుకోసం అంటున్నా నేను ఈ లోకం కోసమే ప్రార్థన చేయటం లేదు కానీ నేను ఈ యొక్క కోసం నేను ప్రార్థన చేస్తున్నాను మానవుల కోసం ఏ లోకంలో నేను వచ్చింటున్నాను లోకం కాదండి మన అంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాము మూడు వచ్చిన చదవండి అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన ఏ ఎరుగుటయే నిత్య జీవము అస్సలు ఇదే అండి అసలు సారాంశం ఇక్కడ నిన్ను ఎరుగుటయే నిత్య జీవము అరేలు హాలెలుయ నిజమైన దేవుని మనం ఎలగలండి దేవుడని తెలిసి దేవునికి వాళ్ళు ఆరాధన చేయలేకపోయింటున్నారు రోమ్లో రాసిన పత్రం అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినా మనం కూడా దేవుడు అని కూడా దేవుని వాళ్ళు ఆరాధన చేయలేదండి కానీ మనము దేవుడని తెలిసి దేవుని మనం ఆరాధన చేస్తున్నాం హాలెలుయా ఎంత గొప్పతనం అండి దేవుడు ఎంత అద్వితీయ దేవుడు సత్య సంపూర్ణమైన దేవుడు సజీవుడైన దేవుడు ప్రేమించే దేవుడు కనికరించే దేవుడు కరుణామాయుడు ఇక అంతకంటే గొప్ప ఇంకా ఏ దేవుడు లేదండి ఆయనను ఎరగడమే మనకు ఒక మోక్షం వస్తుందండి నిజమైన దేవుడు తెలుసుకోవడమే మోక్షం అని పెద్ద బోధాలు ప్రకటనలు ఇంకా ఏదో చేయాల్సిన లేదు అక్కడ నీవు నిజమైన దేవుడు తెలుసుకోవడమే నీ మోక్షానికి మార్గం తిరగబడ్డట్టే అంతే అంతకంటే ఎక్కువ ఏం లేదండి ఇంకొక విషయం చెప్పి నేను వచ్చిన సార్ నిత్య జీవం చేయటకు నీవు ఇచ్చిన పనిలో సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిచతని హాలెలుయా హాలెలు ఆయన మనము ఈ భూమి మీద మహిమ పరచాలని దేవుడు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నా అంటే మనల్ని అత్యగో ప్రేమించుంటున్నా కాబట్టి మనం ఎక్కడ పడిపోతామేమో అన్న ఉద్దేశంతో మరి వాక్యం ద్వారా దేవుడి లోకంలో వచ్చేసి మన బలపరుస్తుంటున్నాడు నేను ఈ రోజు పొద్దున వాక్యం వాక్యం చదువుతా ఉంటే నాకు ఏం వాక్యం వచ్చినట్టు నేను సీరియస్ గా పోతా ఉన్నాను ఆది కాండంలో ఏషప్ యొక్క సంఘటన చదువుతా ఉన్నాను భార్య ఆమెకు ఇష్టమైపోయి ఆమె ఆయనతో జీవించాలని అనుకున్నది కానీ ఏషబ్ ఏమి అక్కడికి వెళ్ళి పాపమును చూసి పారిపోయాడండి పాపంను చూసి పారిపోయి బిడ్డల గమని సిద్ధపడాలని పాపను కదించి వారి గమని ఉండాలని పాపను ప్రేమించడం అవసరం లేదు పాపంను మనం ద్వేషించాలని ఏషు దేశించి నాకు వస్తుంటున్నాం నాకు చాలా అవి ఎన్నో సార్లు చదివి ఉండొచ్చు కానీ పొద్దున ప్రత్యేకంగా నాకు దాన్ని మర్మలన్నీ కూడా నాకు బయలుపరుస్తా ఉన్నాయి దేవుడు మాట్లాడడం ఆరాం చేసి అసలు ఈ రోజు సత్యం చెప్పాలంటే నేను సంపద ప్రదానికి ఇస్తామనుకున్నా ఈ రోజు కానీ ఫ్రెండ్ విజయ్ రాగానే చాలా తప్పకుండా మరి నాకు ఆ తలంపు నాకు కలిగి ఉంటున్నది ఆయన సంపద మాట్లాడాలనుకున్నా కానీ ఈ రోజు దేవుడు ప్రత్యేకమైన విషయం నిత్య జీవం వారసుడు కావతందుకు నీ లోకంలో నుండి మోక్షం పొందాలంటే నిత్య జీవం తెలుసుకోవడమే నిజమే దేవుని పేరు తెలుసుకోవడమే అన్నిటికంటే శ్రేష్టమైన విషయం అన్నిటికంటే శ్రేష్టమైన విషయం మద్రాసులో సుతాపన ఎమర్జెన్స్ ఒక పూజలు వచ్చిన అప్పటికి కూడా నేను దేవుని ప్రేమించడానికిగా ఉన్నాను ఎందుకు మీరు ఇంతగా ప్రేమిస్తా ఉంటారు ఎందుకు ఈ విషయం మాట్లాడతా బ్రాహ్మణుడు మద్రాసులో ఉన్న బ్రాహ్మణులు వాళ్ళు చాలా అష్టకృష్ట బ్రాహ్మణులు వాళ్ళు చాలా అంటే ఎక్కువ వాళ్ళు అధిక జ్ఞానం యొక్క తెలివి యొక్క వాళ్ళకు మహారాజ్ పండితులేవ్వలేరు అనుకుంటూ ఉంటారు ఆయనకు నేను తొంభై మూడులో బో చేయడం మొదలు పెట్టాను తొంభై మూడులో తెలుగు వాడు ఆయన తెలుగు అంత తెలుగు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మీరే ఎందుకు మీరు ఈ విధంగా చేస్తా ఉంటారు మీరు కించపరిచని మాట్లాడతా ఉంటారు అని ఆయన మొదలు పెట్టాడు అంటే నాకు అర్థమైంది ఆయన వాక్యం పనిచేయడం మొదలుపెట్టింది ఆయన లోకాల వాక్యం పనిచేయడం మొదలుపెట్టకపోతే ఆ ప్రశ్న అడగడాయన వాక్యం ఆయన నువ్వు పిడుస్తా ఉన్నది వాక్యం పిడుస్తా ఉన్నది నేను చెప్పినాను ఈ లోకం అయిన తర్వాత అనేక మనుషులను ఇష్టమైనట్టు మాటలు మాట్లాడుతున్నావే రేపు నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి అసలు నీ గమ్యం ఏది అంటే ఆయన ఏం చెప్పలేకపోతున్నా కానీ నీ గమ్యం మరి మీద ఎక్కడ పోతా నాకు గమ్యం మీద చూపెట్టినాను గ్రంథం చూపెట్టినాను ఏవంశ వర్త అధ్యాయం దాదాపు చెప్పినాను నేను తండ్రికి వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నానండి నీకు సిద్ధ నీకు స్థలం ను ఒకవేళ అక్కడ లేకపోయినా తిరిగి వచ్చి నేను నీకు చెప్తాను దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం చేతాయితో మాట్లాడి మొదలు పెట్టి ఉంటున్నాను ఆయన ఇప్పుడు కొన్నిసారి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఆయన ఏమంటారు గురుల వారు మీరు నాకు చెప్పారు కదా మా కన్ను మా కన్ను తెరిచారు కానీ ఇందులో నుంచి నేను రావడం నాకు కష్టం అవుతుందండి అని అంటాడు ఆయన ఇందులో నుంచి నాకు రావడం కష్టమైతే నా కోసం ప్రార్థన చేయండి చూడండి నేను అన్నాను అయ్యా నమ్మడమే చాలా గొప్పతనం నమ్మడం గొప్ప దేవుడే కారం చేస్తూ ఉంటాడు దాని విషయం నువ్వు అవసరం లేదు ఒక విత్తనం వేసి ఉంటున్నాము ఆ విత్తనము అది ఫలించి అది ముల్చి ఫలించి ఒక వృక్షం కావచ్చు అది తొందరపడే ఒక విత్తనం అయితే ఒక మంచి నేల విత్తనంని వేశాను అని అతను చెప్పడం ఆరామ చేసి ఉంటున్నాను వాక్యం పనిచేస్తుంటున్నది వాక్యం ఎంతగానో పనిచేస్తూ ఉంటుంది ఈరోజు చేస్తున్న వాక్యము మన జీవితంలో ఎంతగానో పనిచేస్తుంది అటువంటి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించును కాక